కార్యం ఉందో ఇది ఏ కారణం నుండి అయితే వచ్చిందో కనెక్షన్ ఆ కారణమే కార్యంలో ఉంది మట్టి పాత్రలో ఉన్నదంతా మట్టి కాబట్టి స్వర్ణాభరణాల్లో ఉన్నదంతా స్వర్ణమే బంగారే ఎందుకని స్వర్ణము నుంచి పాత్రలు వచ్చాయి కదా ఆభరణాలు వచ్చాయి గనక స్వర్ణాభరణంలో స్వర్ణం కన్నా రెండవది అన్యంగా ఉండేందుకు అవకాశం లేదు మట్టి నుంచి వచ్చినటువంటి పాత్రల్లో మట్టికన్నా అన్యంగా ఉండేందుకు అవకాశం లేదు కార్యంలో ఉన్నది కారణమే గనక అనుప్రవేశ అందులో ప్రవేశించడం జరిగింది తస్మాత్ ఈ కారణం చేత మనకి ఏం తెలుస్తుంది కార్యం ఉండినా సర్వకార్య విలక్షణం బ్రహ్మ సర్వకార్య విలక్షణం బ్రహ్మ ఎందుకని కార్యం కారణం సత్యం అదే కాబట్టి ఏదైతే కార్యరూపంలో నీకు నీ ఉందో ఇది మిథ్య అన్నావు కాబట్టి బ్రహ్మం మిత్ అయ్యేందుకు అవకాశం లేదు బ్రహ్మ సత్యం కాబట్టి బ్రహ్మము మిథ్య కాదు మిథ్య కూడా అది మీ కన్ఫ్యూజన్ కాదు నన్ను ఇట్లా చూస్తాన ఇది కాకపోతే అది నుంచి అది కాకపోతే ఇది మననం లేకపోవడం ్రహ్మమే బ్రహ్మము మిథ్య కాదు కాబట్టి జగత్తు మిథ్యారూపంలో ఉంది గనక ఈ మిథ్యారూప జగత్తు కూడా బ్రహ్మమే ఎందుకని బ్రహ్మం కన్నా కూడా అన్యంగా జగత్తు ఉండేందుకు అవకాశమే లేదు గనక కార్యరూపమైనటువంటి జగత్ కారణమైనటువంటి బ్రహ్మం కన్నా వేరుగా ఉండేందుకు అవకాశమే లేదు కాబట్టి జగత్ కారణం బ్రహ్మ కాబట్టి సర్వ విలక్షణం బ్రహ్మ జగత్తులో జరిగేటువంటి లేకపోతే ఈ జగత్తులో ఉన్నంతా కూడాను బ్రహ్మానికి ఆపాదించబడుతుంటాయి కాబట్టి జగత్తులో దుఃఖం ఉంది ఇది కూడా బ్రహ్మానికి ఆపాదించబడాలి ఎందుకని కార్యంలో ఉంది కనుక కారణంలో ఉండాలి ఇక్కడ శోకం ఉంది అది కారణంలో ఉంటుంది కాబట్టి జగత్ కారణం అనేటువంటి నేను పొందిన కూడాను తరతి శోకము ఆత్మవిత్ అనేది సరిపోదండి ఎందుకని అక్కడ కూడా ఉంటుంది కనుక కాదు కాదు మిథ్య జగత్ బ్రహ్మము కావచ్చేమో గాని బ్రహ్మం మాత్రం మిథ్య కాదు కాబట్టి కారణం జగత్ కారణం ఏదైతే ఉందో అటువంటి జగత్ కారణం బ్రహ్మము జగత్తు కూడాను విలక్షణంగా ఉండాలి ఉండాడు తదేవ అహం ఇతి బ్రహ్మానంద ఏంటి తదేవ అహమితి ప్రత్యేకాత్మ కాబట్టి తదేవ అహమితి ఆ జగత్ కారణం బ్రహ్మ ఎవరో సర్వ విలక్షణమైనటువంటి స్థితి ఏదైతే ఉందో అటువంటిది అహం ఇతి విజానీయాత్ విజానీయా దీనిని తెలుసుకోవాలి ఏమని ఈ జగత్ కారణమైనటువంటి బ్రహ్మం ఏదైతే ఉందో సర్వ విలక్షణం బ్రహ్మ जगत्कार ब्रह्म सर्व विलक्षण ब्रह्म तदेव अहम विजानीयानंदवल्या विवक्षिंग आनंदवल्या आनंदवल्यो दाक विवक्षिवक्ष अर्धिंग ఆనందవల్లి యొక్క విషయము అక్కడ ఇత్ ఉందా లేదు ఆనందవల్లిలో అంటే ఏమని అయిపోయిందని అర్థం ఇతి ఇతి సమాప్త్యర్థ అవునా ఇపనిషత్ అన్నప్పుడు ఉపనిషత్ సమర్థమైంది అంటే బ్రహ్మ విద్య సమర్థం అయింది ఎస్ రియల్లీ ట్రూలీ స్పీకింగ్ పరిసమాప్తాచ బ్రహ్మవిద్య పరిసమాప్త నాట్ సమాప్త పరిసమాప్త అయిపోయింది ఇంకేముందాడు బ్రహ్మానందో ఆడికి అయిపోయింది ఇంకేం లేదు జలం భృగువల్లి ఎందుకు మీకు పని లేకనా నాకు పని లేక కాదు ఇదే పని కనుక ृगवली कदा परसाच ब्रह्म विद्या ब्रह्म विद्य अंदी स्वामीजी अतः ब्रह्म विद्या साधन तपह वक्तव्यं अ्रह्म विद्या विचारमें जिंदे दाधन उ्रह्म विद्या साधन అంటే సాధనం ఏంటి దాన్ని పొందడానికి దాని సాధనం ఏంటో ఆ సాధనం చెప్పలే దానికోసం మృగివళ్ళు స్టార్ట్ అయ్యింది ఏంటి స్వామి సాధనం తపహవ్యం ఇప్పటి వరకు చెప్పలే బ్రహ్మ విచారం మాత్రమే జరిగింది బ్రహ్మ విద్య మాత్రమే బోధించడం జరిగింది బ్రహ్మ విద్యా సాధనం తపహ వక్తవ్యం కాబట్టి ఆ బ్రహ్మ విద్యను పొందడానికి తపస్సు ఏదైతే ఉందో అది చెప్పాలి అది ఇంకా చెప్పలేదు అందువల్ల బృగివల్లి ప్రారంభమవుతుంది ఈ ఆరజతే ఇప్పుడు ఏం రాలేదు మీ సందేహాలు స్వామీజీకి ఇది ఒక దీని లూజ్ అయినట్టుంది నాకు లూజ్ అయితే ఉపనిషత్తుకి లూజ్ అయినట్టు ఏంటండి మళ్ళీ అసలు మర్చిపోయినాడు ఏమన్నా ఒకటి చెప్ప ఒకటి చెప్తున్నాడు ఏంటన్నా ఎందుకని బ్రహ్మ విద్యా సాధనం తపస్సు అంటేంది తపస్సీ శ్రోతవ్య మంతవ్య నిధుధ్యాసివ్య అయిపోయిన మళ్ళీ తపస్సు అండి తపో క్షీణపా శాంతా వీతరాగి ముముక్షుణాం అపేక్షయం ఆత్మబోధో విధి అది ఎప్పుడు చెప్పేది తపోభి క్షీణపాన్నాం ఆ తపస్సు చేత పాపాలన్నీ పోగొట్టుకున్న తర్వాత కల్మషాలన్నీ అప్పుడు శాంతానాం ఆయన మనసు ప్రశాంతంగా ఉంటే వీతరాగిం రాగద్వేషాలన్నీ పోయిన తర్వాత ముముక్షుణాం ఏం ప్రశాంతత ఉన్నంత మాత్రం బోధించాలని లేదు వాడికి ముముక్ష ఉండాలి మోక్షమే భూయాతిథి నాకు మోక్షం కావాలని అడిగేటువంటి వాడు అటువంటి వాడికి అపేక్ష ఏం చెప్పదగినటువంటి అందించదగినటువంటి ఆత్మబోధ విధీయతే ఇది విషయం కానీ మళ్ళీ తపస్సు ఈ తపస్సు అక్కడొచ్చింది కదా ఎక్కడ ఈ ఉపనిషత్తులు ఎక్కడొచ్చింది తపస్సు అయిపోయింది కదండి సార్ కర్మకాండలోనే పోయింది కదా తపస్ అదంతా దాటిన తర్వాత కదా జ్ఞానానికి వచ్చాం శుద్ధిపడి మళ్ళీ ఇదేంట తప మరి శంకర నన్నేం చెయ్యమంట భాష్యం సార్ ఎందుకని కనెక్షన్ అత బ్రహ్మ సాధనం తపహ నా వక్తవ్యం ఇప్పటివరకు చెప్పలేదు అది కాబట్టి వక్తవ్యం ఇది అది చెప్పాలి అందుకోసం ఇదం ఆరభ్యత మృగువల్లే బ్రహ్మ విద్యా సాధనం తపస్సన్నాడు అని అంటే ఎందుకంటే ఇప్పుడు తపోతప్యత ఇప్పుడు అంటాడు అంతా చెప్పి నువ్వు నాయన నువ్వు పోయి తపస్సు చేసుకోబో ఇప్పుడు గురువు అందువల్ల జ్ఞానానికి మళ్ళీ తపస్సు ఏంటండి అన్నప్పుడు చూచరా ఇటువంటి చోట స్వతహ ప్రాప్తం సా నేను చదువుకుంటాను చదువుకో ఆనందవల్లి అయిన తరువాత శిక్షావల్లిలో తపస్సు అయిపోయి ఆనందవల్లిలో జ్ఞానం అయిపోయిన తరువాత మళ్ళీ మృగువల్లిలో తపస్సంద్రియాలు నిగ్రహించడం మనసులు నిగ్రహించడం ఇంక వెంటనే వాళ్ళు వచ్చేస్తారు ఎవరు యోగం వాళ్ళు యోగహ చిత్తవృత్తి నిరోధహ ఎందుకంటే తపస్సు గాను కాదు సార్ చిత్తవృత్తులు నిరోధించడం కాదు చిత్తవృత్తులు ఉండడానికి ఆధారమైంది అదే ఆనందపల్లిలో చూచాం మళ్ళీ ఇదేమిటి కనుక ఈ తపహ అనేది రూట్ మళ్ళీ రూట్ మీనింగ్ వెళ్ళాలి తత్వార్థం కాబట్టి తపహ ఆలోచనే తపహ ఆలోచనే ఎప్పుడైతే తపహ ఆలోచన అర్థం వచ్చిందో ముఖ్య తపస్సు ఏంటి ఇక్కడ ఆలోచన ఆలోచన ఏంటి విచారహ మళ్ళీ విచారహ ఎందుకో తెలుసా మననం మననం మళ్ళీ విచారహ కారణం అక్కడ బ్రహ్మ విచారం జరిగింది గురువు దగ్గర శాస్త్రం శ్రోతవ్య మంతవ్య ఇక్కడ మననానికి వచ్చింది ఇక్కడ శంక ఉండొచ్చు ప్రమేయ శంక ఉండొచ్చు ప్రమాణ శంక ఉండొచ్చు అది కూడా పోవాలి కాబట్టి విచారహ దానికి ఏంటి ముఖ్య తపస్సు ఏంటి ఆలోచనే విచారహ తపహ ఆలోచనే ఇది భృగర్వీ వరుణం పితరముపససారగవో బ్రహ్మేతి తస్మా ఏతవాచ క్షుత్రుత్రోవాచిమా భూత నిజాయంత నిజీవతి ప్రయంత్య సంవిశంది తద్విజిజ్ఞాసస్వ త్రమేతితి స తపోతప్యత స भृगुरि वारुणि वरुण पुत्र वरुण अपथ्यम अपथ्यम पुत्र वरुणि वै इक स्टोरी आख्यायिक स्टोरी अंत आख्याय आख्यायिकेपूर्वपड़ अवसर लेकर ఆయన ఏడు మంది భార్యలు ఉన్నారు ఇది కాదు ఆఖ్యాయికంటే ఎక్కడైనా ఒక విషయాన్ని సందర్భోచితంగా వ్యక్తుల మధ్య ప్రస్తావించేది ఏదైనా ఆఖ్యాయికే మరి ఇప్పుడు ఒక ఇక్కడ ఒక ఆఖ్యాయిక ఒక కథ కథ కాదది అంటే వ్యక్తులు వచ్చారు కనుక ఇప్పుడు మనకు బ్రహ్మానంద వల్లిలో రాలే ఇక్కడ భృగువల్లిలో వచ్చారు గురువు శిష్యుడు ఒక్కసారి వస్తున్నారా ఎందుకంటే మనను ప్రధానంగా తెలుస్తుంది గనక సంశయ నివృత్తి జరగాలి గనక ప్రమాణగత సంశయం గాని ప్రమేయగత సంశయం గాని ఉండేందుకు అవకాశం లేదు గనక ఇక అద్భుతమైనటువంటి కాంటెక్స్ట్ గురు శిష్యలో ఎంటర్ అవుతూ ఉండాలి ఆనందవళిలో మనకు అవకాశం రాలేదు ఇక్కడ వచ్చింది భృగురు వై వారుని వారు వై వారుని వరుణ పుత్ర అపత్యం వరుణుని యొక్క కుమారుడు గనక వారుణి వారుణి అంటే వరుణుని యొక్క కుమారుడు ఎవరైనా భృగుహు ఈ గొప్ప మహర్షి తర్వాత భృగుహు వై వై వైశబ్ద కాబట్టి ఇది ఆఖ్యాయిక ఆఖ్యాక ఎందుకు ఇప్పుడు ఇది లేకపోతే ఇంతే ఇంక తర్వాత అంతా నడుస్తూ సబ్జెక్ట్ కాబట్టి వరుణుని యొక్క కుమారుడైనటువంటి భృగు వరుణం పితరం ఉపససార పితరం వరుణం పితరం తండ్రి వరుణం ఆ వరుణుడనేటువంటి తండ్రిని ఉపససార ఉపగతవాం ఆయన సమీపించాడు సమీపించి అదీహి భగవో బ్రహ్మ ఇది అదీహి అయ్యా అధ్యాపయా కథయా నాకు చెప్పు ఏమని అదీహి టీచిమి ఏమయ్యా ఏం చెప్పంటావు బ్రహ్మ ఇది ఆ చిన్న విషయం కాదు ఎందువల్ల బ్రహ్మ బ్రహ్మవిధాపునతి పరం ఆయనకు అదే విషయం బ్రహ్మం తెలిసాడనుకో బ్రహ్మం తెలుసుకున్నవాడు ఏమవుతాడు బ్రహ్మవిత్ పరమాప్నతి కాబట్టి నేను కూడా బ్రహ్మం కావాలనుకుంటున్నాను గనక అధిహి భగవో బ్రహ్మేతి నాకు బ్రహ్మం అంటే ఏమిటో చెప్పమని అడిగాడు అధిహి అధ్యాపయ అయ్యా నాకు చెప్పు బోధించు కథయా ఇది ఆఖ్యాయిక ఈ మాత్రం దానికి ఎందుకండి మధ్యలో ఎవరు చెప్తే ఏముండదు ఇది ఇక విషయమే కదా ప్రధానం ఎమాని భూతాన్ని జాయంతే ఏ జాతాని జీవంతే మళ్ళీ ఇదెందుకు ఇదెంత అంటే ఆఖ్యాయితే ఆఖ్యా విద్య స్థుతే విద్యాస్తుతి అంటే ఈ బోధించబడేటువంటి విద్య భృగవలిలో ఏదైతే జ్ఞానం అందించబడుతుందో దాన్ని గొప్పతనాన్ని తెలియజేసేటువంటిది స్థుతి విద్య స్థుతయే ఎందుకని ఎవరికి చెప్తాడనంటే ప్రియాయ పుత్రాయ పితృ త అది ఇంకేం లేదు ప్రియాయ పుత్రాయ కాబట్టి శిష్యుడి చెప్పొచ్చు శిష్యుడు ప్రియంగా లేకపోవచ్చు కానీ కొడుకైతే ప్రియం ఉంటుంది కదా మామూలుగా కామెంటరీ చెప్పడం వేరు అర్థం ఇండియా ఆస్ట్రేలియా ఆడుతూ ఉంటే కామెంటరీ చెప్పడం వేరు తన సన్ బ్యాటింగ్కి వచ్చినప్పుడు అదే కాబట్టి ఇప్పుడు ప్రియాయ కాబట్టి ప్రియమైనటువంటి వాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా కొద్ది విద్యాస్తుత ఎప్పుడైతే బిడ్డకి చెప్తా ఉన్నాడో బిడ్డకి ఎప్పుడు ఎట్లాంటి చెప్తాడు ముఖ్యమైన విషయాలే చెప్తాడు కదా ఇప్పుడు మనందరికి కావాలంటే ఏదన్నా చెప్తాడు ఎఫ్డీలు ఎక్కడ ఉండేది ఎవడు చెప్తాడు అది ఆడ చెప్పండి ఇప్పుడు నిధి నిక్షేపాలు ఆయన కూడా పోతాడు అప్పుడు మనకందరు చెప్తాడు మనం ఇష్టమైన అయ్యా నేను స్వామి కదా శృతి మందిరావు కదా అది చెప్పేయండి నువ్వు పోనాయన నీ శృతి నీ మందిరం వద్దు పో నేను నా బిడ్డకే వినిపి ప్రియా ఆ పిత్రుడు ఉప్తా ఇది కాబట్టి ప్రియమైనటువంటి వాడు కుమారుడు కాబట్టి అటువంటి కుమారుడికి చెప్తూ ఉన్నాడు కనుక దీన్ని బట్టి మనం ఊహించుకోవచ్చు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి స్కూల్లో చెప్పడం వేరు ట్యూషన్లో చెప్పడం వేరు స్కూల్లో ట్యూషన్లో చెప్పడం వేరు ట్యూషన్లో పిల్లవాడు చెప్పడం వేరు మళ్ళీ ఏమో ఐ డోంట్ థింక్ సా ఎందుకనంటే वाडु भृगुरुता आचिन भृग उचा वेदाध्ययनमें चम का वेदाध्ययनमंत अंदवल भृगुर्वै वारुणि वारुणि वरुण अपथ्यम भृगो वै वैश्द प्रसिद्धास्मारक प्रसिद्ध अस्मारक चाल गोपवाडी चोट वै अने वैशब्दि वैशब्द प्रसिद्धास्मारकृ भृगुर्वै भृगुव चला प्रसिद्धवा वरुण से अपथ्यम भृगु प्रसिद्ध ना प्रसिद्ध कबड़ेवाड़ तरवा चला शास्त्र చెబుతాడు చాలా ధర్మశాస్త్రాలు చెబుతాడు చాలా జ్ఞానాన్ని బోధిస్తాడు కాబట్టి ఆ భృగు అనేటువంటి వాడు చాలా ప్రసిద్ధమైనటువంటి వాడు కాబట్టి వేదాన్నంతా కూడా అధ్యయనం చేసిన తరువాత సరేనా వేదాధ్యయనం చేసిన వాడు ఊరికే రాలేదు అందువల్ల అయినప్పటికీ కూడాను తాను బ్రహ్మాండం పొందాలి ఎందుకో తెలుసా ఏవైతే బ్రహ్మం అన్యంగా ఈ ప్రపంచంలో ఉన్నాయో ఇష్టాపూర్తి కర్మలు గాని లేదు స్వర్గాది లోకాలు గాని ఇవి ఏవి పొందినా కూడాను సుఖపడేందుకు అవకాశం లేదని పూర్ణంగా గ్రహించేశాడు గనక ఇప్పుడు వచ్చి అడుగుతూ ఉన్నాడు వరుణం పితరం ఉపసతించి ఉపససార ఉపగతవాన్ సమీపించి అధిహి భగవో బ్రహ్మేతి అధి అధి భగవో బ్రహ్మేతి ్రహ్మ భగవో భగవాన్ ఇప్పుడు తండ్రి దగ్గరికి ఉపసార ఉపగతవాన్ వెళ్ళాడు అనుకోండి దగ్గరికి ఎందుకు వెళ్ళాడో తెలుసా ఇప్పుడు తండ్రి బహుశా ఒక ఇంజనీర్ అయ్యుంటాడు ఆయన ఏదో వర్కౌట్ చేసుకుంటాడు కుర్రవాడు వెళ్ళాడు దేనికి వెళ్తాడు ఆయన నీకు తెలిసినటువంటి ఆ సివిల్ ఇంజనీరింగ్ అంతా నాకు బోధించాను అడిగాడు డబ్బులే నాయన సినిమా పోతాను ఎందుకు వెళుతున్నాడు అనేది కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు డాక్టర్ దగ్గరికి కుమారుడు వెళ్ళాడు అనుకోండి నాన్న నీ తెలిసిన అనాటం ఎంత నాకు చెప్పిన ఒక సంగీత విద్వాంసులకు ఉంటాడు తండ్రి సరేనా అసలు వీడికి ఇంట్రెస్ట్ కూడా లేకుండా పోసారిసారి అమ్మతో అంటుంటాడు ఏదో నానవటే కొ ఆయన ఎంత కష్టపడ్డరా అసలు నేను పెళ్లి చేసుకున్నదే కదా ఆయన సంగీతం చూసి ఆవిడ అసలు నేను పెళ్లి చేసుకోకపోతే నువ్వు రావు మళ్ళీ కరెక్షన్ జగత్ కారణం బ్రహ్మ కాబట్టి నీకు కారణం సంగీతం వాడికి ఇష్టం ఏం చేస్తాం కాబట్టి తండ్రికి సంగీతం వచ్చినంత మాత్రానా తండ్రి దగ్గరకు పోయి సంగీతం నేర్చుకోవాలనేమి లేదు కొందరు తండ్రులు కవిత్వం రాస్తా ఉంటారు పిల్లల్ని బిచ్చి వినిపిస్తాను వెనక పోయింట్రెస్ట్ లేదు కాబట్టి తండ్రి దగ్గర ఉన్నటువంటి జ్ఞానం కావాలని కుర్రవాడు కోరకపోవచ్చు కోరిన తండ్రి ఇవ్వకపోవచ్చు కనుక ఎంతవరకు తను గ్రహించగలడం తన యొక్క స్థాయిని బట్టి కూడాను తండ్రి చెప్పడం ఉంటది కానీ ఇక్కడ దేనికోసమో రాలేదు ప్లీజ్ నాన్న నువ్వు పెయింటింగ్ వేస్తున్నావు కాబట్టి నాకు పెయింటింగ్ నేర్పించు అని పోలే ఇక్కడ పోయింది కేవలం జ్ఞానం కోసమే ఎందుకని